ధర్మము ధర్మము అంటే ఇది హిందూధర్మ హిందూ సమాజంలో ధర్మం అనగా కర్మ మాత్రమే అనే విధంగా సమాజ రచనలా ఉన్నది దిస్ ఈస్ ది క్రైసిస్ హిందూ సమాజానికి వచ్చిన క్రైసిస్ ఇదే ఎందుకంటే ధర్మము బాహ్యము ఆంతరము అని రెండు లెవెల్స్ ఉంటాయి దానికి ఆంతరంలో అసలు ధర్మము యొక్క ఛాయ కూడా లేకుండగా బాహ్యంలో ధర్మాన్ని మీరు చేసేస్తో అది దానివల్ల ఏమీ ఉపయోగం లేదు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇప్పుడు నామం గట్టిగా లేకపోతే విభూతి అడ్డబొట్టు గట్టిగా పెట్టేసి వేషం గట్టిగా వేసేసి మీరేమో హృదయంలో లక్షణాలన్నీ కూడా చాలా తప్పు లక్షణాలు పెట్టుకుని ఉన్నట్లయితే అది ధర్మం అయిపోతుందా కాబట్టి దీన్ని గమనించదగ్గ విషయం ఇక్కడ యతంత అంటే ప్రయత్నము చేయవలను అంటే ధర్మములను బాగా గట్టిగా అనుష్ఠించాలి ధర్మై ప్రయతంత ఓకే ఏమిటా ధర్మాలు చూడండి భాష్యకారుల చెప్తారు ఎందుకంటే గీతాధర్మము యొక్క ఫోకస్ బాహ్యంలో మీరు చేసే దాని మీద ఉండదు గీతాధర్మం యొక్క ఫోకస్ అంతా కూడా అంతరంలోనే ఉంటుంది గీతలో మీరు పూజ చేయండి అని ఆయన చెప్పను కూడా చెప్పడు మీరు ఏ కర్మ చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి అని చెప్తాడు అంతేకాని కళా నా కర్మ చేయండి అని చెప్పనే చెప్పదు వెరీ అమేజింగ్ టీచింగ్ సో మీరు ఏ కర్మ చేస్తున్నారన్నది పాయింట్ కానే కాదు మీరు ఒకడు వీధిని ఊడిచే కార్మికుడు కావచ్చు మున్సిపాలిటీ కార్మికుడు మరొకడు దేవాలయంలో దేవుడికి పూజలు చేసేటువంటి వైదికుడు కావచ్చు డజన్ మేటర్ మీరు ఏ కర్మ చేస్తున్నా ఇంకొకళ్ళు ఒక స్త్రీ ఇంట్లో వంటలు ఉండే అని కావచ్చు మరొక స్త్రీ ఎక్కడో ఆఫీస్ సెక్రటరీ పోస్ట్ లో ఉండి ఉండొచ్చు దజన్ మేటర్ పురుషుడు స్త్రీ అయ్యేది మీరు ఏ కర్మను చేస్తున్నారన్నది దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఆఫ్ గీత ది పాయింట్ ఆఫ్ గీత ఈజ్ ఆ కర్మని ఏ యాటిట్యూడ్తో మీరు చేస్తున్నారు కర్మణ్యేవాధికారిస్తే మా కదాచన ఇత్యాదిగా కర్మ దానికి కర్మయోగము అని పేరు పెద్ద టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ వెరీ వైడ్లీ మిస్అండర్స్టాండ్ టాపిక్ ఆల్సో సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు మనకి చాలా కనపడతారు సో ఎనీవే సో అంతరమైనటువంటి ధర్మం ఏమండి మీరు ఆలోచించండి పైకి షేక్ హ్యాండ్ ఇస్తారు హలో సార్ హౌ డూ యూ డూ I am very glad to meet you and tell you. I am shaking hands just saying. I have to say, you need to know all of that. And then, that is Dharma-Dharma. In the words of the word, Dharma is called Dharma. What is the word of the word? What is the word? Hypocrisy. Hypocrisy is called. It means that it is a function. It is called a Dharma. మీకు హృదయంలో వ్యతిరేక భావం ఉంటే చూడండి ఐ డోంట్ లైక్ యూ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే అది ధర్మం ఒక రకంగా పై కడుపులో ద్వేషం పెట్టుకుని పైకేమో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అలా ఉండటము ఐ లైక్ యూ అని ఐ థ్యాంక్ అని ఇవన్నీ ఇటువంటి పదప్రయోగాలు చేస్తూ ఉండటము ఇదంతా కూడా ఒక హైపోక్రసీ అనే కేటగిరీలో పడుతుంది దంభము ఇత్యాదుల్లో పడుతుంది కాబట్టి ఆంతరమునందు ధర్మములు వాటి ఎడల ఫోకస్ ఇక్కడ గీతంటే అలాగే ఉంది కాబట్టి మీరు ఏం పూజలు చేస్తారో అది కాదు ప్రధానము ఇంద్రియ ఉపసంహారము ఇంద్రియములను విషయములను ఉండి ఉపసంహారం చేయాలండి ఊరికే నేను చోట చూశాను నాలుగు ష్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు దేవాలయం ఉంటే ఏదో ఒకటి కట్టుకోవచ్చురాడగడం కట్టేయడం అది పాట లేదు ఎవరో డబ్బులు వసూలు చేయడం కలుగుతూ ఉండడం అరడగలను కట్టేస్తే ఇప్పుడు మీరు రోజు పూజ చేయాలి ఆ పూజ చేయాలి ఒక్క పూజారిని పెట్టి ఆరింటికి పూజ చేయాలంటే ఆయన రెండు రోజులు చేస్తాడు తర్వాత ఏమండీ నేను చేయలేనంటాడు ఇన్ని దేవుళ్ళని నేను పూజ చేయలేనంటాడు అది వినడానికి చెప్పడానికి కూడా చాలా ఉద్యోగంగా లేదు ఇంతమంది దేవుళ్ళని నేను చేయలేనని బాబు ఆయన అన్నాం మీరు అన్నీ చేయాల్సిందనండి ముగ్గురినే పూజించారు మీరు మూడు దేవుళ్ళకే చేశారు నాలుగో దేవుడికి అభిషేకం చేయలేదని మనం ఆయన మీద కోప్పం అవుడి అది ఎలా ఉంది నాకు ఎందుకు నాకు ఏమనిపిస్తుందంటే చాలా విదూరంగా సర్వశాస్త్ర విరుద్ధంగా ఉందేమో అని అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది బట్ పీపుల్ డోంట్ ఫీల్ లైక్ దట్ ఐ డోంట్ నో కాబట్టి అప్పుడు ఏం చేయాలి మీరు ఇద్దరిని పెట్టాలి ఇద్దరిని పెడితే వాళ్ళు ఒకటితో ఒకళ్ళు కీచులు అడుగుంటో దేవుడికి ఓ దేవుడికి దరిగ్గా చేసి ఓ దేవుడికి దరిగా చేయక కొన్ని దేవుళ్ళకి వీడు చేస్తాడు అవతల వైపు దేవులకు నేను చేయను అది కేసు చూడు కూడా చూడండి అని ని అంటాడు ఈ దేవుణ్ణి నేను చూడపోవాయా అని వాడు అంటాడు వీళ్ళిద్దరూ కిచెన్ ఇంటికి అసలు పాయింట్ ఏమిటంటే అన్ని దేవుళ్ళకి నైవేద్యాలు ఏ దేవుడి నైవేద్యం వేరు ఆ దేవుడు నైవేద్యం వేరు ఇదేము నైవేద్యం వేరు కిచెన్లో వీళ్ళు ఆర్డర్స్ ఇస్తారు గివ్ ఆర్డర్ పొంగల్ చేయి తుహార్ చెయ్యి అని వాడు అలా కిచెన్లో ఆర్డర్ ఈ ఆర్డర్ చేయబడి అది ఒక నైవేద్యం అయితే పూజ చేయటం మళ్ళీ దెబ్బలు పెట్టండి ఇవన్నీ ఈయన ఈ బకెట్స్లో ఈ నాలుగు రకాలు అవి తీసుకొచ్చి అక్కడ పెడితే ఇదో కొంత అదో కొంత నాలుగు ప్లేట్లు వేసుకుంది దానికి తోడు ఒక మూడు నాలుగు ఇడ్లీలు కూడా కలుపుకొని మీరు పలహారం చేసేస్తే ఏమన్న మాట అండి అది పేరు దేవుడు చేసేదంతా దీంట్లో ఎక్కడొస్తుందంటే సమస్య ఎక్కడొస్తుందంటే నేచర్ ఉండొచ్చు సారా నేచర్ అది అది అట్టర్లీ రూట్లెస్ అని ఇండిఫరెంట్ అంటారు నేచర్ ఈజ్ ఇన్డిఫరెంట్ ప్రకృతి ఇండిఫరెంట్గా ఉంటుంది అంటే ఏమిటి అయ్యో పాపం వీడు ప్రసాదం అండి తింటా ప్రసాదం తిన్నాడు కానీ భోగం కోసం స్వీట్ స్వీట్ కొనుక్కుని తినలేదు దేవుడికి పెట్టిన ప్రసాదం కదా వీడు తిన్నాడు అని నేచర్ వీడిని రక్షించాలా రక్షించదు ఇది ఎదంటే స్పేర్ హిల్ ప్రసాదం తిన్నా నువ్వు షుగర్ ఎక్కువగా తిన్నావు కాబట్టి యూస్ ఆఫ్ సార్ ప్రసాదం తిన్నా అయ్యే నేను ప్రసాదం తిన్నానండి నేను పుల్లారెడ్డి స్వీట్లు కొనుక్కు తిన్నా వెంకటేశ్వర లడ్డు ఉండి నో యూస్ ఆఫ్ సార్ కడుగుల బొట్లు వచ్చి చేస్తాయి దాన్ని కాబట్టి ప్రసాదం ఎలా ఒక్క ప్రసాద్ నోట్లో వేసుకోవాలి ఒక్క దేవుడు ఈ దేవుడు ప్రసాదం తిన్నారు మీరు ఆ దేవుడు తిన పర్వాలేదులండి అందరు దేవుళ్ళు దీంట్లోనే ఉన్నారు మీరు చింత చేయకండి అని అది అటు పంపించండి అని అటు ఒక ప్రసాదం తింటే చాలు వెంకటేశ్వరుడు సత్యనారాయణ స్వామి దుర్గాదేవి ఈ దేవి ఆ దేవుని ఐదు ప్రసాదాలు తినక్కర్లేదండి ఒక్క ప్రసాదం తింటే చాలండి ఇంద్రియ ఉపసంహారం చాలా వెరీ ఇంపార్టెంట్ సరే ఇంక దేవుడి పేరు మీదనే ఇంత శ్రద్ధగా ఇంత కాషస్గా జాగరూకంగా ఉండాలి అన్నట్లయితే ఇక లౌకిక విషయాల్లో మీరు ఎంత జాగరూకంగా ఉండాలో ఆలోచించండి బఫేలని పార్టీలని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తినేసి రావడము ఆ కమర్షియల్ ఎలా ఉంటుందంటే నేను ఆ కమర్షియల్ చూశాను చాలా రాంగ్ కమర్షియల్ వాళ్ళు ఏం చేస్తున్నదంటే బఫే టేబుల్ చూపిస్తున్నారు పార్టీ అంటాడు బస్ఫీ టేబుల్ చూపిస్తారు దాని మీద ఆ డజన్ భక్ష్యాలు చూపిస్తారు వీడికి అవన్నీ తినాలనిపిస్తుంది కానీ కడుపులో మంట ఉంటుంది అంటే నేను చెంత చేయకు అవన్నీ తినేసే ఈ దగ్గర పెట్టుకో ఆ మంటంతా కూడా ఈ తాగేస్తే తగ్గిపోతుంది అని కమర్షియల్ అంటు తినచ్చు అది కమర్షియల్ ఎలా ఉందా కమర్షియల్ ఎంత తప్పులో కమర్షియల్ చాలా తప్పు గవర్నమెంట్ బ్యాండ్ కమర్షియల్ ఎనివే ద పాయింట్ ఈజ్ ఇంద్రియోపసంహార ఇది చాలా విషమమైన ఘట్టం మనుషుల జీవితాల్లో విషమమైన ఘట్టం ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా డైనింగ్ టేబుల్ వెళ్ళి దీనికి వెళ్ళేప్పటికీ ఇవన్నీ వెనక్కిపోతాయి టేస్ట్ బడ్సే రూల్ చేస్తూ ఉంటాయి డిస్ ఈజ్ ది ప్రాబ్లం విత్ ఏర్బడి దీనికి గృహస్థులు సన్యాసులు అనే తేడా ఏమీ లేదు ఏమీ తేడా లేదు All are equally ఆల్ ఆర్ ఈక్వల్లీ అట్ డిఫికల్టీ హియర్ నేను చూశాను యోగులు కూడా అలాగే ఉన్నాడు వెరీ డిఫికల్ట్ జితేరసే జితం సర్వం కాబట్టి ఇంద్రియ ఉపసంహారము అన్నది ప్రధానమైన ధర్మంగా చెప్తున్నారు అది ప్రయత్నము ఉంటాయి ఇంద్రియ ఉపసంహారము ఇంద్రియములను విషయములనుండి ఉపసంహారం చేయుట ఇప్పుడు ఇంకో దృష్టాంతం చెప్తున్నా భోజనం దృష్టాంతం ఎప్పుడు చెప్పినా భోజనం దృష్టాంతమే తేలిదో ఉంటుండే మోస్ట్ ఇంపార్టెంట్ అందుకోసం అది చెప్తూ ఉంటాం మరొక దృష్టాంతం చెప్తాం చూడండి ఇప్పుడు మనం వేసుకునే డ్రెస్సు ఉంటుంది ఏదో డ్రస్సు వేసుకుని కాలక్షేపం చేసి అంతేగాని ఇది ముతకగా ఉంది నాకు నాజూకైనటువంటి వస్త్రాలు కావాలి ఖరీదైన వస్త్రాలు కావాలి కస్టమ్ మేడ్ వస్త్రాలు కావాలి అలా పెట్టుకోకూడదు ఫ్యాషన్స్ అనేవి అసలే పనికిరే ఫ్యాషన్ అనే మాటని దరిదాపులకు కూడా రానివ్వకూడదు నో ఫ్యాషన్ కాబట్టి అది కూడా ఇంద్రియోపసంహారము అనే కేటగిరీలోకి వస్తుంది ఏదో డ్రెస్ వేసుకోవటం నాలుగు షాప్ వేసే సంథింగ్ టు కవర్ ది బాడీ సంథింగ్ టు కవర్ ఎందుకంటే బాడీని సరిగ్గా కవర్ చేసుకోకపోతే అది డజెంట్ లిక్ గ్రేట్ కవర్ చేస్తే లుక్స్ గ్రేట్ కవర్ చేయకపోతే ఇప్పుడు స్వామీజీ ఉన్నాడు అనుకోండి కవర్ చేస్తే అబ్బా ఏ సాక్షాత్ ఆ ధర్మమూర్ ధర్మమే మూర్తి భోజనట్టు ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడు ధనం పెట్టబుద్ధేస్తుంది అదే స్వామీజీ కండువా తీసి పక్కన పెట్టాడు అనుకోండి పాటు ఢిల్లీతోటి యు డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్ ఆల్సో రియల్లీ కాబట్టి కవరింగ్ ది ఇట్ ఈ సేవ్స్ యూ So Through a lot of embarrassment. How about cover jeskawala? Cover jeskawala, it's up dressy, you do. Andare akarashana, andar jurihti akarashana cita la unda koduk. Chingu pointe veshkundarana kod, and kod andarul durshkha. How about uh, decentral dress jeskawala? Fashion onete, daridapulukke ranevapundaga. Ajayokai indiri opus samahara onete. Fashion onete, comfort. Too much comfort manchitikadho. Cotton. Mano leather kke cotton dress is enough. టెరీ కాటన్ పాలు చేస్తారు ఇవన్నీ పిచ్చి వ్యాన్ ఫ్యూషన్ ఇవన్నీ ఎవో డ్రస్సులు ఎవో అమ్ముతారు అవన్నీ అక్కర్లా సింపుల్ డ్రెస్ వెరీ సింపుల్ డ్రెస్ ఉంటే సరిపడుతుంది సో యూ హూ యూహా టు దాన్ని మోడరేట్గా ప్రాక్టికల్గా ఉండాలి సో ఇంద్రియోపసంహారము అలాగే ఇతర విషయాల్లో కూడా ముఖ్యంగా ఇంద్రియ ఇంద్రియముడి యొక్క ప్రవృత్తిని బాగా కంట్రోల్లో పట్టి పెట్టుకోవాలి ముఖ్యంగా వాగింద్రియాన్ని ఉపసంహారం చేసేయాలి ఎక్కువ మాట్లాడుకోవడం తక్కువగానే మాట్లాడాలి ఇది ఒక లక్షణం శమ శమ అంటే మనం చూసాం అంతరింద్రియ నిగ్రహం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం అది ప్రయత్నం మనస్సు మనస్సు మీద ఒక కమాండ్ అది ప్రయత్నం అంటే ఎవరి వాళ్ళని కమాండ్ చేయటం కాదు ప్రయత్నం ఉంటాయి మనస్సును కమాండ్ చేయటం దమా ఇంద్రియోపసంహారము దానికే దమ అని పేరు సో దయా అంటే కంపాషన్ అంటే ఎవరైనా కష్టపడుతూ ఉంటే మనుషులే కానక్కర్లా ప్రాణులు ఏవైనా సరే వాటి ఏడలో ఒక దయా చూడగానే మనం ఏదైనా వాళ్ళ కష్టంలో ఉన్నారో ఏదైనా మనం సర్వీస్ చేయగలమా అదే ఆ హృదయంలో ఆర్ద్రత ఉన్నట్లయితే అది యథార్థమైన భక్తి పరమేశ్వరుడు అంటే మన ముందు సకల ప్రాణుల రూపంగా ఉంటాడు మన మీరు ఏదైనా ఒక ప్రాణి ఎడల దయచినట్లయితే అది ఆ ఈశ్వరుడికి చేసే పూజే అవుతుంది కాబట్టి సకల ప్రాణుల ఎడల భూతదయ శంకర్లతో అన్నారు భూతదయా విస్తారయ సారయ సంసార సాగరత అని ప్రార్థనా షట్పది సో మనలో భూతదయ అంటే సకల ప్రాణుల ఎడల దయ అనేది అది బాగా అధికంగా ఉండాలి నేను ఎక్కడో ఎక్కడో ఆఫ్రికాలోనూ ఎక్కడో కార్లో వెళ్తున్నా ల్యాండ్ ఓవర్లో వెళ్తున్నా నా పక్కన వేదాంతం జరుగుతున్న విద్యార్థే చాలా మంచి సమర్థడైన విద్యార్థి అతను డ్రైవ్ చేస్తున్నాడు సడన్ బ్రేక్ కొట్టేటండి సడన్ అంటే సడన్ ఎంతో సడన్ అంటే నేను బెల్ట్ పెట్టుకున్నా కాబట్టి సరిపడింది బెల్ట్ పెట్టుకోపోతే ఆ డాష్ బోర్డుకి వెళ్ళి డాష్ ఇచ్చి దెబ్బ కొట్టుకోవాల్సింది అంత సడన్ బ్రేక్ వేసాడు ఏమిటి ఆయన చూస్తే దిగి దిగమన్నాడు దిగాను ఏ ట్రైన్ ఆఫ్ యాండ్స్ వెళ్తున్నాయి యాన్స్ ట్రైన్ యాండ్స్ ట్రైన్ అంటే మామూలు గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్తున్నట్టుగా అలా ఒక యాడ్ వరకు కాదు ఒక యాడ్ అవి రోడ్డు దాటుతున్నాయి యాండ్స్ చీమలు నల్ల చీమలు అవి అది కంటపడింది ఆయన అందుకోసం బ్రేక్ వేసాను నేను చాలా సంతోషించాను ఎందుకంటే వాటిని డిస్టర్బ్ చేయటం వాటిలో కొన్ని యాండ్స్ చచ్చిపోతాయి ఆ టైర్లు కింద పడి తర్వాత అవి ట్రైన్ వెళ్తూ ఉండాల దాన్ని మీరు డిస్టర్బ్ మేము అక్కడే అది ఒక టెన్ మినిట్స్లో ఎంతో పట్టింది ఆ ట్రైన్ ఆ రోడ్డు అంతా దగ్గర వెళ్ళిపోయింది అప్పుడు అంటే భూతోదయ అంటే అలా ఉండాలి ఏదైనా ఒక ఏదో దోమం లేకపోతే పురుగు ఏదైనా కనపడితే కాలు దాని మీద పడిపోయే ముందు కనపడితే తక్కువ కాలు వెనక్కి తీసుకోవాలి వాటిని హింస చేయకూడదు అహింస వాటికి ఏదైనా సర్వీస్ చేయటం దయ వాటికి హింస చేయకుండా ఉండడం అహింస సో ఇటువంటి లక్షణాలని మనం జీవితంలో ప్రతి క్షణము ప్రతి నిమిషము ఇటువంటి లక్షణాలతో మనం జీవించాలి చూడండి భక్తికి నిర్వచనం ఎలా ఉందో చూడండి ఇది భక్తి అంటే అయితే ఇందాకనే మళ్ళీ మనం చేసి చెప్పిందే చెప్తున్నా హిందూ సమాజంలో ఉన్న క్రైసిస్ ఏమిటంటే మీరు ఆ టైంకి ఆ కర్మ చేసేస్తే ఇంకా మిగతా టైంలో మీరు ఏం చేసినా పర్వాలేదనే చోరంలో నడుస్తుంది మన మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు మటన్ లేని అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయడానికి ఆయనకు నియమం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మాంసాన్ని రక్షిస్తాడు బ్రేక్ఫాస్ట్ సహా లంచ్ డిన్నరు అసలు మీకు మాంసం లేకుండా బొయిలో నడిచే పనే లేదు బ్రేక్ఫాస్ట్ తోటే ఆరంభం శుభోదయం ఉదయమే ప్రారంభం శనివారం రాత్రి మాత్రం నో నాన్ వెజ్ ఏమో శనివారం రాత్రి ఎందుకు ఈ ఎక్సెప్షన్ ఇచ్చావు అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎలా ఉంది వినడానికి చెప్పడానికి కూడా చాలా విదూరంగా ఉంది పోలే శనివారం రాత్రైనా మానేసేయడానికి సంతోషించచ్చు ఊరకంగా కానీ ద స్పిరిట్ బిహైండ్ ఇట్ దేవుడి మీద భక్తి కాబట్టి ఆ పూటకి మానేస్తాను మిగతాప్పుడు మనిష్టమైనట్టు మనం చేసుకోవచ్చు అనే ఒక వాల్యూ ఏదైతే ఉన్నదో అది చాలా తప్పదు దాంట్లో భక్తి ఏమీ లేదు అసలు తర్వాత ఆత్మవంచన కూడా ఉన్నది నేను వెంకటేశ్వర స్వామిని భక్తి చేసేస్తున్నాను ఎందుకని శనివారం మానేశాను కదా కాబట్టి భక్తి చేసేసుకున్నాను శనివారం దేవాలయానికి వెళ్ళాను కదా కాబట్టి అయిపోయింది ఇంకేమిటి భక్తి శనివారం దేవాలయానికి వెళ్ళి మూడు సార్లు తిరిగి వచ్చాను భక్తి వాట్ భక్తి విల్ విజయ్ ధోరణం చూసారా ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ చాలా తప్పదు లేదా అంతకంటే భక్తి చేయటం మానేసి మీ సంసారంలోనే ఉండడం బెటర్ భక్తి పేరుతో ఆత్మవంచన డూప్లిసిటీ చాలా తప్పదు కాబట్టి ఇదో ఇటువంటి ధర్మం లక్షణములు అహింస ఆదిశబ్దం చేత ఇంకా అనేకములైన లక్షణాలు ఉంటాయి సో నిష్కామంగా ఉండటం అభయము నిర్భయంగా భయము లేకుండా ఉండటము సో ఇటువంటి లక్షణములను ఆదిశబ్దం చేత మనం స్వీకరించవచ్చు ఈ లక్షణములను జీవితంలో అనుసరించుటే ప్రయతంత అసతం యతంత ఎప్పుడు కూడా మీరు సాధన చేయాలి అంటే ఏమిటి సాధన ఇదిగో ఇవి ఈ లక్షణములను మనం హృదయములో నింపుకుంటాం దృఢం వ్రత అని తర్వాత పదం దృఢమైన వ్రతము వ్రతము అంటే ఒక వౌ అంటే ఒక ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటా దాన్ని వ్రతము అంటారు ఈరోజు ఏకాదశి నేను ఉపవాసం ఉంటాను అని మీరు అనుకుంటే అది మీరు ఆ మాట అనుకుని మొన్నాడు ఉదయం దాకా ఆ మాట నిలబెట్టుకుంటే దానిని వ్రతము అని ఏకాదశి ఈవేళ ఏకాదశి నేను ఉపవాసం ఉంటానని బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఉపవాసం ఉండి మళ్ళీ లంచ్కి డిన్నర్కి మధ్యలో ఉపవాసం ఉండి మళ్ళీ డిన్నర్కి మొన్నటి పొద్దున బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఉపవాసం ఉండి అది దట్ ఈజ్ నథింగ్ దట్ ఈ నాట్ ఇవే మీరు ఒక ప్రతిజ్ఞ చేస్తే నేను ఉపవాసం ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తే ఈ షుడ్ స్టేజ్కి సాధారణంగా ఎస్ ఫార్ ఎస్ పాసిబుల్ హెల్త్ అవి చూసుకోవాలి కాబట్టి దానికి దృఢ వ్రత అంటారు ఇప్పుడు భగవద్గీత చదవటము శ్రవణము ఇత్యాదులు కూడా దృఢమృతులై చేయాలి దృఢంగా వ్రతంగా స్వీకరించి చేయాలి అంతేగాని గెస్ట్ లెవెల్ రాకుండా ఇంక ఏ పని లేదు అక్కడికి టీవీలో కూడా మంచి సినిమా ఏమీ రావట్లేదు సరే సాయంకాలం నాలుగు అడుగులు వేసినట్టు ఉంటుంది ఈవినింగ్ వాక్ ఉంటుంది గాలి కూడా బాగా వేస్తుంది ఆ శివానంద అష్టపోతే ఆయన ఏదో కొంత వాగుతాడు ఆ తర్వాత పులిహారం ఏదో తినేస్తా కారవచ్చు అన్నట్టు ఉండకూడదు సో 6 టు సెవెన్ థర్టీ క్లాసు ఉందంటే కమ్ వాట్ మే క్లాసు అటెండ్ కావాల్సిందే భగవద్గీతను అధ్యయనం చేయాల్సిందే అలా ఉండాలి తర్వాత క్లాసుకి పుస్తకం తెచ్చుకురావాలి మీరు పుస్తకం తెచ్చుకుని వాళ్ళ గురించి నేను అంటలేదు గురికే జనరల్గా క్లాసు లక్షణం ఏమిటో చెప్తున్నాను మీరు పెద్దలు మీకు ఎలా అనుకూలమో మీరు అలా చేయండి పుస్తకం తెచ్చుకురావాలి మ్యాథమాటిక్స్ క్లాసుకి పుస్తకం లేకుండా టెక్స్ట్ బుక్ నోట్బుక్ పెన్ను లేకుండా వెళితే ఆ ప్రొఫెసర్ గారు ఏమంటాడు సరే ఒకసారి కూర్చోండి ఆయన ఏం కాదండు అది భగవద్గీత క్లాస్ కూడా అంతే గీతా భాష్యం చూస్తున్నాం కదా మీ దగ్గర భాష్య పుస్తకం ఉండాలి భగవద్గీత పుస్తకం అంటే మీరు సంపాదించండి ఈ పాటికి ఒక భగవద్ గీతా ప్రసవాల పుస్తకం దాంట్లో భాష్యము హిందీ ట్రాన్స్లేషను ఉంటుంది ఇంకా మీకు భాష్యం సంస్థ దేవనాగరి లిపి మీకు అనుకూలం కాకపోతే గీతా ప్రసే తెలుగు పుస్తకాలు ఉన్నాయి భాష్యం కూడా ఉందని నేను ఆశిస్తున్నా ఏదో పుస్తకం ఉంటుంది దట్ గెట్ హోల్డ్ అఫిట్ పుస్తకాలు షాపుకు వెళ్ళి కొంత తెచ్చుకోవాలండి అదంతా కూడా సాధనలో భాగం సో పుస్తకం దగ్గర ఉండాలి ఓ సంచిలో పుస్తకం పెట్టుకుని ఆ పుస్తకం ఎదుర్కొండ పెట్టుకుని అప్పుడు అధ్యయనం చేయాలి ఆ రకమైనటువంటి నిష్ఠ దానికి వ్రతము అని పేరు దృఢ ఆ వ్రతము గట్టిగా ఉండాలి అనుకూలంగా ఉన్నప్పుడు పాటించి కొంచెం ఏదైనా ఆటంకం రాగానే మానేసి అలా ఉండకూడదు వృధం వ్రత ఒకసారి వర్షం వచ్చింది హైదరాబాద్లోనే వర్షం వచ్చింది పెద్ద వర్షం మొత్తం ట్రాఫిక్ అంతా కూడా బంద్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ అలాంటి వర్షం వచ్చింది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా అలా మా క్లాస్ ఉండాలి గీతా క్లాసే సిక్స్ టు సెవెన్ థర్టీ ఇంకేళ స్వామీజీ ఏమొస్తాడే క్లాస్ ఉండదు అని వాళ్ళు అనుకున్నారు కానీ వెళ్ళా ఎలా ఈదుకుంటూ పోయా మొత్తానికి ఈదుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళాం క్లాస్ జరిగింది వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు నేను చాలా హ్యాపీ వెళ్ళినందుకు హ్యాపీ ఎందుకో తెలుస్తున్నా కొంతమంది వచ్చారు క్లాస్కి నేను వెళ్ళలేదనుకోండి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు బాహ్యంగా సర్లే పాపం స్వామీజీ రాలేకపోయలే అనే వాళ్ళు దేవీళ్ళు బ్లేజ్ మీ కానీ ఆనంతరంలో ఏమైనా ఫీల్ అవుతారు మరీ ఎక్కువ ఇబ్బంది ఏమైనా ఉంటే మానేయవచ్చు అనే ఫీలింగ్ వస్తుందా అదే అది ఫ్రమ్ దేస్ నా తరఫు నుంచి క్లాస్ అనౌన్స్ చేసి వర్షం గట్టిగా పడింది కాబట్టి మానేస్తే అంటే వర్షం పడకపోతే ఎండ ఎక్కువగా లేకపోతే అన్నీ అనుకూలంగా ఉంటే క్లాస్ నడుస్తుంది అలాగనే ఇట్స్ నాట్ లైక్ దాట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్ సరే ఇంకా ఇంపాసిబుల్ అయితే మానేస్తాం అది వేరే సంగతి సో యూషుడ్ బి రియల్లీ కమిటెడ్ కష్టం కూడా ఏమీ కాదు సంసార విషయాలను కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది తప్ప మనం దాన్ని ఆచరణలో పెట్టడం చాలా తేలిక దృఢ వ్రతాహ ఎలా ఉండాలంటే కార్యం వా సాధ్యామి శరీరం వా పాతయామి పనైనా పూర్తి చేయాలి లేకపోతే శరీరమైనా పడిపోవాలి బుద్ధుడు అలాగే చూశాడు ఇహాసమే శుష్యతమే శరీరం ఈ ఆసనంలో నేను కూర్చుంటున్నాను ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకుంటాను ఈ శరీరము ఈ ఆసనంలోనే అది ఎండిపోయి నష్టమగుగాక నేను మాత్రం ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ ఆసనాన్ని విడిచిపెట్టే పని లేదు అని కూర్చుంటాడు ఆయన బుద్ధుడు విహాసమే సుష్యతమే శరీరం వదస్థి మాంస అంటే ఉంది మంచి పద్యం మంచి శ్లోకం సో బుద్ధచరితములో శ్లోకం ఎనీవే సో అలాంటి పద్యం కూడా ఒకటి ఉంది నేను తరచుగా చెప్తూ ఉంటాను సందర్భం వచ్చినప్పుడు మీలో కొంత అందరికీ తెలుసున్న పద్యమే పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగియ పట్టవలయం పట్టి విడిచితే కంటే పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినుద వేమ అని వేమన గారి పద్యం వేమన శతకంలో మీకు దొరుకుతున్న పద్యం సో దృఢం వ్రత అంటే అదే అభిప్రాయం భాష్యకారులు దృఢం వ్రతాహ దృఢం స్థిరం అచాళ్యం వ్రతం దేశాంతే దృఢం వ్రతాహ దృఢము అంటే స్థిరమైన వ్రతం ఉండాలి స్థిరమైనది అంటే అర్థమైతే అచాళ్యం అంటే చలింపశక్యము కాని వ్రతము ఉండవల చలింప శక్యము కాదు ఎన్ని ఆటంకాలైనా వచ్చినా తాను ఎన్నుకున్న మార్గం నుంచి ప్రక్కకు తప్పుకోకుండా ముందుకు సాగిపోవుట అలా ఉండాలి అది దృఢవ్రత అంటే సో ఆ విధమైనటువంటి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది నమస్యంతశ్చమాం హృదయేశయం ఆత్మానం అని నాకు నమస్కారం పెట్టాలి నమస్కారం చేయగలిగి భాష్యం వారు అలాగే ఉంటుంది శంకరులు రాసేవి అలాగే ఉంటుంది మామూలుగా లోకంలో ఉండే దృష్టి ఏదైతే ఉంటుందో దానికంటే భిన్నంగా ఉంటుందో భాష్యకారుల యొక్క శైలి అలా ఉంటుంది ఆ ధోరణి వేరే ఉంటుంది నాకు నమస్కారం చేయగలను అంటే ఎక్కడ నమస్కారం చేస్తాం దేవాదయం ఉంటే నమస్కారం చేస్తాం దేవుడు విగ్రహం ఉంటే నమస్కారం చేస్తాం రోడ్డు మీద వెళ్తే దేనికి నమస్కారం చేస్తాం అని అనుకుంటారు అని అనుకునే అవకాశం ఉంది ఇట్స్ లైక్ దాట్ సో ఈశ్వరుడికి నమస్కారం చేయగలను ఈశ్వరుడు ఎక్కడున్నాడు హృదయేశయం హృదయంలో ఉన్నాడు హృదయంలో నిత్య నివాసం ఏర్పరచుకుని ఉన్నాడు ఆత్మానం ఆత్మరూపుడై ఉన్నా ఆ ఈశ్వరుడికి నమస్కారం చేయాలి ఇంతగా మీకు మనం చేశాను ఈశ్వరుని ప్రేమించవలను ఈశ్వరుని ప్రేమించవలను దాని పేరు భక్తి ఏడీ ఈశ్వరుడు ఎక్కడ ప్రేమిస్తారు ఎలా ప్రేమిస్తారు ఏదైనా అక్కడ మీరు ఈశ్వరుని పెట్టండి మేము ప్రేమిస్తాం అని అనుకుంటారు జాను ఇట్స్ నాట్ ఈశ్వరుని ప్రేమించవలేను ఈశ్వరునికు నమస్కరించవలను ఏడీ ఈశ్వరుని దేవాలయం కనపడితే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి నమస్కరిస్తాను అని అనుకుంటారు అది ది నాట్ ది వే హృదయమునందు ఆత్మరూపంగా నిత్య నివాసం ఏర్పరచుకుని ఉన్న ఈశ్వరునికి నమస్కరించాలి ఆత్మనిష్ఠుడై ఉండాలి ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు అనే సంగతిని గమనించాలి నేను మనం చేశాను ఇంతకుముందు కూడాను మతం ఏం చేస్తుందంటే దేవుడి దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను అని ప్రామిస్ చేసి వీడిని దేవుణ్ణి దూరంగా పట్టుకుపోతుంది వీడికి దేవుడు ఎక్కడో ఉన్నాడు నీకు దేవుణ్ణి అందజేస్తాను అని దట్ ఈస్ ది ప్రామిస్ ఆఫ్ ది రెలిజియన్ ఏమందజేస్తుంది దేవుడు వైకుంఠంలో ఉన్నాడు ఇంకా ఏమి అందజేస్తుంది దేవుడు వైకుంఠంలో ఉన్నాడని చెప్తే దేవుణ్ణి మనకు అందజేసినట్ట దేవుణ్ణి మనకు దూరంగా పట్టుకుపోయినట్ట దూరంగా పెట్టేసి దేవుడు వైకుంఠంలో ఉన్నాడని చెప్పడం ఆ మాటకు అర్థం ఏంటంటే ఇంక నీ బతుక్కి నీకు దేవుడు లేడు అని చెప్పాను అంతే కదా పెళ్ళికొడుకు అమెరికాలో ఉన్నాడు అంటే వీడు ఎక్క ఎక్కడికి పట్టుకొస్తారు వాటికి సో రావాలి లేకపోతే వీడి విమానం ఎక్క వెళ్ళాలి అది ఇట్స్ ఎ బిగ్ దీన్ సో ఆ దేవుణ్ణి దూరం చేసేస్తాను దేవుణ్ణి దగ్గరికి తీసుకొస్తానని చెప్పి దేవుణ్ణి దూరం చేసేస్తాను దేవుణ్ణి మనిషి దగ్గరికి తీసుకొచ్చేది ఉపనిషత్ గీత గీత అంటే ఉపనిషత్సే గీతాసు ఉపనిషత్స అది మనిషికి దగ్గరికి తీసుకొస్తుంది ఎంత దగ్గరికి హృదయేశయం ఆత్మ నీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా అంటే ఏంటి ఆ హృదయంలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడని అడిగారు దానికి మంచి శ్లోకాలున్నాయి దేని చేత నీవు వింటున్నావో ఏమ శృణోతి దేని చేత అంటే దేని కారణంగా దేని నిమిత్తంగా నీవు చూస్తున్నావో దేని నిమిత్తంగా నీవు సంకల్పిస్తున్నావో అదే దేవుడు ఏమ శృణోతి ఏమ వదతి ఇదంతా కూడా ఆధ్యాత్మంగా పరిశీలించాలి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారనుకోండి నేను మాట్లాడుతున్నాను అనుకోండి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాక్ ఉన్నది వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ స్పీచ్ ఇప్పుడు నేను సంస్కృత శ్లోకం చెప్పాను అది అంటే నూట మూట వాక్ వచ్చింది ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో ప్రాణశక్తి ఉన్నది కదా ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఏదో సోర్స్ ఉందన్నమాట లోపల అక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాణశక్తి తర్వాత శ్లోకం చెప్పాడు అంటే ఏదో తెలిసిన మాట చెప్పాడు కదా అది విజ్ఞాన శక్తి ఉన్నది దాంట్లో ఆ విజ్ఞాన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అది మీరు పరిశీలించవచ్చు ఉదాహరణ కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది హృదయం నుంచి ఆవిర్భవిస్తుంది ఓకే ఓం నమ శివాయ అని హృదయం నుంచి ఆవిర్భవించింది మంత్రం అయిపోయింది ఇంకో మంత్రం మళ్ళీ ఆరంభించే ముందు ఈ మంత్రం అయిపోయింది కదా ఎక్కడికి వెళ్ళిపోయింది విలీనం అయిపోయింది ఎక్కడ విలీనమైంది మళ్ళీ హృదయంలో విలీనమైంది మళ్ళీ ఆ హృదయాన్ని జావిర్భవించి మళ్ళీ హృదయంలో విలీనమైనది కాబట్టి అది దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఆల్ డివోషన్ మంత్రం చెప్పినా ఏది చెప్పినా అన్ని ఇంద్రియ వ్యాపారముల యొక్క సోర్స్ హృదయం అందుకల అది దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడు దేవుడికి ఇంద్రియాధిపతి అని పేరు హృషీకేశుడు హృషీకములకు ప్రభువు అంతర్యాన్ని ఖృషీకము అంటే ఇంద్రియము కన్ను వెనుక చూచే శక్తిగా చెవి వెనుక వినే శక్తిగా యంతఃప్రవిశ్య ధ్రువ ధ్రువస్ మన వాచమిమాం ప్రసూప్తా సంజీవయ్యఖిల శక్తిధరస్వభా లోపల ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుణ్ణి ఎప్పుడు భావనలో ఆ పెట్టుకుని ఎప్పుడు ఆ ఈశ్వరుని అలా ధ్యానం చేస్తూ ఉన్నారు అది భక్తి అంటే మనం ఏం చేస్తాం మిత్రున్నో శత్రువునో ధ్యానం చేస్తాం మిత్రుని ధ్యానం చేస్తే సెల్ ఫోన్ మాట్లాడతాం కర్ణ పిశాచి ఎప్పుడు అలా సెల్ ఫోన్ అలా మాట్లాడుతాం పీపుల్ హావ్ క్రింగ్ ఎప్పుడు ఆ సెల్ ఫోన్ అలా మాట్లాడుతూ ఉంటే ఈ మధ్యన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు టీవీలో వస్తుంది టీవీ న్యూస్లో చెప్తున్నాడు టీవీ న్యూస్లో పొలిటికల్ న్యూస్ శ్రద్ధగా వింటారు కానీ ఇలాంటివి వినరం వల్ల మంచి వివం ఉంటాయి అవి వినరం పాలిటిక్స్ మాత్రం చాలా శ్రద్ధగా వింటారు అది సినిమాలు శ్రద్ధగా చూస్తారు టీవీలో ఏం చెప్తున్నారంటే అసలు వాట్ ఈజ్ ఏ సెల్ఫోన్ సెల్ఫోన్ స్ట్రక్చర్ ఏంటి మీరు మాట్లాడింది అదరవాడికి ఎలా వెళ్తోంది ఆ క్యారియర్ ఏమిటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ ఎక్కడవుతున్నాయి దిస్ ఈజ్ ది జనరేటర్ సెల్ ఫోన్ ఈజ్ ఎ మినీ జనరేటర్ జనరేటర్ అంటే మీకు తెలుసు కదా ఎలక్ట్రిసిటీ పోయినప్పుడు ఆన్ చేసుకుంటే మొత్తం అంత వస్తుంది అది జనరేటర్ అలాంటి ఒక బుల్లి జనరేటర్ మీరు జీవులు కొట్టి తిరుగుతున్నారు అది నొక్కారంటే అది జనరేటర్ ఆన్ అయిందన్నమాట మీరు వాంట్లో మాట్లాడిందల్లా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీరు మాడ్యులేట్ చేసి అది బయటకు వదులుతూ ఉంటుంది ఎంతో కొంత ఫోర్స్తో వదలాలి ఎంత ఫోర్స్తో వదలాలంటే ఒక టవర్ ఉంటుంది దగ్గరలో ఆ టవర్ క్యాప్చర్ చేస్తుంది క్యాప్చర్ చేసి బూస్ట్ చేసి ఒక ఆరు మైళ్ళకో ఏడు మైళ్ళ దూరానికి తోస్తుంది అక్కడ ఇంకో టవర్ ఉంటుంది ఆ టవర్ దీన్ని రిసీవ్ చేసి ఇంకో మొత్తానికి ఇక్కడి నుంచి ఆ టవర్ దాకా తోస్తుంది అంత పవర్ తోటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ని ఈ బుల్లి పీస్ జనరేట్ చేస్తూ ఉంటుంది మీరేదో సిమ్ కార్డు కొన్నాను పెట్టానంటారే కానీ మరి ఈ జనరేటర్ అదంతా దాంట్లో కూర్చుని ఉంటుంది దాని మాట ఏమిటి అండ్ యూఆర్ యూసింగ్ ఇట్ కీపింగ్ ఇట్ హియర్ అండ్ జనరేటర్ హియర్ మనస్సు ఎలాగో చెడిపోతుంది మనస్సు కకావికలు అవుతూ ఉంటుంది అలజడి ఆందోళన దానితోటి ఫిజికల్ గా కూడా హాని కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఇంటికి వెళ్లి సెల్ ఫోన్స్ అవతల మారా వేస్ట్ వేసేట్లో వేసేట్ నో సెల్ ఫోన్ ల్యాండ్ ఫోన్తో పెట్టుకోవాలి ఎనీవే లేకపోతే ఏమిటి హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుణ్ణి విస్మరించి ఆ ఈశ్వరుడికి దూరంగా వెళ్ళిపోయి సంసారంలో పడి కుటుంబిత్తులు ఆడుతో అక్కడ ఏదో దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడు నాన్నుకుంటే అప్పుడప్పుడు దండాలు పట్టుతో దండం పెట్టేసి నేను దండం పెట్టాను ఇప్పుడు దేవుడు నాకేం చేస్తున్నాడు అప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తుంటో సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి హృదయంలో ఆత్మరూపంగా ఉండేటువంటి ఈశ్వరుణ్ణి ప్రేమతో ఆత్మానం భక్త్యా నమస్యంత ప్రేమతో నమస్కారం గీటమ శివాలయ అంటే హృదయంలో శివుడు రూపంగా ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయనకు నా నమస్కారం అది భక్తి అంటే చూడండి భక్తి ఎంత సింపుల్ గా ఉందో మీరు ప్రయాణాలు చేయక్కర్లేదు పెద్ద పెద్ద వ్రతాలు పెద్ద పెద్ద అట్లు చేయక్కర్లేదు డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ఎక్కడికి తిరగనక్కర్లేదు ఒళ్ళు హోనం చేసుకోనక్కర్లేదు శరీర శ్రమ చేయనక్కర్లేదు హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుణ్ణి ప్రేమతో భావన చేయుట భావనకే భక్తి అని పేరు భావనయే భక్తి భావన లేని భక్తి ప్రాణం లేని దేహము వంటిది ఏమి ఉపయోగం దానివల్ల భావనతో కూడిన భక్తియే భక్తి ఇక నిత్యయుక్త అనుంది యుక్త అంటే సంబంధము కలిగి ఉండుట నిత్య సంబంధం ఇప్పుడు నిత్య సంబంధము మనకు ఈశ్వరులతో ఉండాలి మనకి సంబంధం వేటి వేటితో ఉంటుంది లోకముల నుండే భోగములతో సంబంధం ఉంటుంది ఇంద్రియముల ద్వారా భోగములను స్వీకరించే సందర్భంలో భోగములతో సంబంధం ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైనా పార్టీకి వెళ్ళారనుకోండి బఫే టేబుల్ నుండా ఫుడ్ ఉంటుంది సో మీకు ఇదేంతో సంబంధం ఉంటుంది ఇంకా పక్కవాడితో మాట్లాడుతూ మీకు సంబంధం దేనితోటి ఉంటుంది ఎదురుకుండగా టేబుల్ మీద పరిచినటువంటి భోగ్యమైన వస్తువు ఉంటుంది దాంతో సంబంధం సినిమాకి వెళ్ళారనుకోండి దేంతో సంబంధం పక్కన ఉండే మిత్రులతో కబుర్లు చెప్పినా మీద సినిమా ఆరంభం మీకు సంబంధం దేనితోటి ఉంటుంది ఆ దృశ్యముతోటి సంబంధం ఉంటుంది మ్యూజిక్ వింటున్నారు మ్యూజిక్ కన్సెప్ట్కి వెళ్ళి మ్యూజిక్ మ్యూజిక్ పెట్టుకునే ఇలా చెవులకు పెట్టుకుని ఒకసారి నేను కారులో ప్రయాణం చేస్తున్నా రెడ్ లైట్ వచ్చి కారు పక్కన ఇంకో కారు ఆయన ఆ కార్లో మ్యూజిక్ వస్తుంది మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వస్తుంది సో నేను విన్నా మైకేల్ జాక్సన్ పాటలు కొద్దో గొప్ప ఐకెన్ ఆ లైరిక్స్లో ఉన్న లైరికా లిరిక్క వాటెవర్ దాంట్లో ఉన్న సాహిత్యం మీద కూడా కొంత నాకు ప్రీతి ఉన్న మాట వాస్తవమే ఏదో వింటున్నా సో బీటిట్ బీటిట్ అంటే పాట వస్తుంది సో ఆయన పాట వింటున్నాడు రెడ్ లైట్ ఉంది కార్లో కూర్చున్నాడు కానీ ఆయన సంబంధం వీటితో ఏమీ లేదు ఆయన సంబంధం ఏంటోంది మ్యూజిక్ తోటి ఆయనకే కాదు నాకు మ్యూజిక్ తోటి సంబంధం అక్కడ ఐ వి ఇటు నైస్ మ్యూజిక్ సో యూఆర్ కనెక్టెడ్ టు మ్యూజిక్ సో ఈ విధంగా భోగ్యములైన విషయములతో మనిషికి ఎప్పుడు సంబంధం ఉంటుంది ఈ సంబంధం యొక్క ఎఫెక్ట్ దాని ఫలితం ఏమిటో తెలిసినా అలసట ఎక్కువసేపు మ్యూజిక్ వింటే ఏమవుతుంది అలసిపోతారు ఎక్కువసేపు సినిమా చూస్తే అలసిపోతారు ఎక్కువ ఆహారాన్ని భక్షిస్తే రోగం వచ్చేస్తుంది సో ఎక్కువ ఈ భోగములతో సంబంధం పెట్టుకున్న ప్రతిసారి మీకు గ్లాని ఏర్పడుతుంది సినిమాకి వెళ్ళొస్తే ఎలా ఉంటుంది చాలా అలసటగా ఉంటుంది ఏ భోగం ఏదైనా కూడా గ్లాని అలసట ఇప్పుడు ఈ పార్టీ పీపుల్ ఉంటారు రాత్రి పన్నెండు గంటల దాకా జంతువులు వేస్తారు మొన్నటి పొద్దున తొమ్మిదింటి దాకా నిద్రపోతారు ఎగరవాళ్ళు నిద్ర చెడగొడతారు వాళ్ళు మాత్రం ఏమి కష్టపడరు ఎగరవాళ్ళకే కష్టం వాళ్ళు శుభ్రంగా తొమ్మిది దాకా నిద్రపోతారు తెలవర్ధమని ఎవడు గోలు కూడా పెట్టడు ప్రశాంతంగా ఉంటారు తొమ్మిది దాకా నిద్రపోతారు ఎందుకంతసేపు గ్లాని ఆ గ్లాని భోగమునందు గ్లాని ఉంటుంది అది సంబంధం ఇంకో సంబంధం అర్థము అంటే ధనముతో సంబంధం ధనాన్ని సంపాదించటము ధనాన్ని భద్రం చేయటము ఖర్చు పెట్టడం ఈ పనుల చేసే సమయంలో ధనంతో సంబంధం అంటే ఏవైందండి వీడి బ్రతుకులో వీడి సంబంధం దేంతో భోగములతో ధనములతో ఈ సంబంధం వల్ల ఏమిటి లభిస్తుందో తెలిసినా భోగాల్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారా అవి జారిపోతాయి పోతాయి శరీరం శిథిలం ఇప్పుడు రోగం వచ్చిందనుకోండి ఇంక భోగం ఏంటి జ్వరం వచ్చిందనుకోండి బఫే టేబుల్ ఎలా ఉంటుంది విషంలా అనిపిస్తుంది విషం జ్వరం వస్తుంది రోగం వస్తే యు ఆర్ డన్ భోగములు ఇప్పుడు జ్వరంగా ఉందనుకోండి మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుంది వాడికి ఇట్ ఈస్ ఇట్ ఈస్ హెల్ అయిపోతుంది హీ కెన్ నాట్ ఎంజాయ్ ఎనీథింగ్ కాబట్టి భోగములతో సంబంధము నిలబడదు అది అది ఎప్పటికప్పుడు బ్రేక్ అయిపోతూ ఇక అర్థము జనం డబ్బు పోగేస్తారు వాటి నెటివిటీ డబ్బు పోగేసి ఏం చేస్తారు ఎక్కడికి పుట్టుకెళ్తారు వీటితో పాటు ఎంత డబ్బు శ్మశానానికి పిన్ కూడా రాదు పిన్ అంటారు చూడండి కాగితాలు పట్టుకునే పిన్ అది కూడా శ్మశానానికి రాదు అది కూడా ఎక్కడే ఉండిపోతుంది భుంజంతి ధూర్తా కృపణస్య వ్యక్తం రుపన్నుడు అంటే లోభి పోగేసినటువంటి ధనాన్ని దూర్తులు అనుభవిస్తారు సేటిజీ పోగొట్టినటువంటి ధనాన్ని ఆయన తరువాతి వాళ్ళు క్లబ్బుల్లోనూ ప్యాకాట్లలోనూ తగలబెడతారు సో ఏమిటి లాభం కాబట్టి ధనాన్ని పోగేసి వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తాం ఈ ధనాన్ని పదవులు డూతే గృహస్థ సన్యాస కాదు పాయింట్ అది ఇలాంటి పాయింట్ ద పాయింట్ ఈజ్ ఆ ధనము యొక్క వ్యామోహము ఉన్నదా లేదా గరిచి పాయింట్ కాబట్టి ధనంతో సంబంధం పెట్టుకుంటే ఆ సంబంధం ఏమవుతుంది మీకు జ్లాని కలిగి చూస్తుంది స్ట్రెస్ అవుతాయి అయిపోతారు మనుషులు స్ట్రెస్ మిగులుతుంది ఆ సంబంధం ఏమవుతుంది బ్రేక్ అయిపోతుంది ముక్కలైపోతుంది కాబట్టి ఇంకేముందండి సంసారంలో ఇదే సంబంధం రిలేషన్స్ అన్నీ కూడా భోగము అర్థము అర్థకామాలను బట్టి వస్తాయి రిలేషన్స్ అన్నీ కూడా అర్థకామాలను బట్టి పుణ్యం చేస్తున్నాను అనుకోండి పుణ్యం చేసేం చేస్తాడు స్వర్గానికి వెళ్తాడు అక్కడేం చేస్తాడు పార్టీ మళ్ళీ స్వర్గం అంటే మళ్ళీ పార్టీ నాన్ స్టాప్ పార్టీకి స్వర్గము అంటారు మళ్ళీ భోగమే అయింది కాబట్టి ఈ సంసారముతోటి సంబంధము అది గ్లాని కలగజేస్తుంది స్ట్రెస్ అవుట్ అయిపోతాడు మనిషి మనిషి రోగాల పాలవుతాడు మనస్సు ఆందోళనకు అశాంతికి నిలయమైపోతుంది అది సంబంధం సంసార సంబంధం వల్ల తర్వాత దేనితో వీడు సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడో ఆ సంబంధము శిథిలమై వీడికి ఏమీ మిగలదు పుచ్చి చేతులతో అవతలిపోతాడు అది సంసారముతో సంబంధం సంసారంతో సంబంధం పెట్టుకోరాదు మరి ఎలాగని బతకడం అంటే సంబంధం పెట్టుకోకుండా బతకాలి సో పద్మపత్రం ఇవి మరి సంసారంలో అలా ఇది వేదాంతం అంటే మరి అలాగే ఉంటుంది వేదాంతం అంటే కూర్చుని కబుడ్లు చెప్పిందని చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళవనుకుంటున్నారా ఈ సో సంసారంతో సంబంధం పెట్టుకోకూడదు పద్మపత్రం సంసారంలోనే ఉంటాం సంసం ఆయన శ్రీరామకృష్ణు వారు ఎక్కడ ఉంటుందండి పడవ ఎక్కడ ఉంటుంది నీరులో ఉంటుంది నీరు పడవలో ఉంటే ఆ పడవ ఏమవుతుంది మునిగిపోతుంది మీరు సంసారంలో ఉండాలి సంసారం మీలో ఉంటే పోయిందంటే కేసు గాన్ కేసు బచే కానీ అలా అంటారు బచేగానే సో సంసారం మనలో ఉండకూడదు మనం ఇప్పుడు పద్మపత్రం ఎక్కడ ఉంటుంది నీటిలో ఉంటుంది కానీ నీరు దాన్ని వెట్ట చేయదు తడవదు ఆ విధంగా సంసారంలో కొమ్మరిపురి బురదలో ఉన్నట్టుగా బురద అంటుంది దాని దేహానికి పద్మపత్రము కామరాజు నీటి అను సంసారంలో ఉండాలి అప్పుడు మన సంబంధమంతా కూడా ఈశ్వరునితోటే ఉండాలి దానికి నిత్య యుక్త అంటే నిత్య సంబంధము ఈశ్వరునితో సత్యం అదే మీరు సంసారంతో సంబంధం పెట్టుకోవాలన్నా పెట్టుకోలేరు ఈశ్వరుడితో సంబంధం వద్దన్నా పోదు ఇంకెందుకు కాబట్టి తెలివితేటలు ఎక్కడున్నాయంటే సంసారంతో సంబంధాన్ని తిరస్కరించి ఈశ్వరునితోటి నిత్య సంబంధాన్ని రికగ్నైజ్ చేయటమే ఈశ్వరునితోటి సంబంధము నిత్యము అఖండము ఈశ్వరుడి కంటే వేరుగా లేడు జీవుడు అంతటి సంబంధం అఖండమైన ఖండం అంటే విడిగా ఉండడం అఖండ సంబంధం నిత్య సంబంధం అంటే ఏ కాలమునందైనా సరే ఈశ్వరుడి నుంచి వీడు విడిగా లేడు ఇప్పుడు చూడండి ఈ నిత్య సంబంధం ఎలాంటిదంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వట్ ఈజ్ యువర్ నేమ్ సో మిస్టర్ సోన్సో సన్ ఆఫ్ అంటే ఫలానవారి పుత్రుడను ఇది ఒక సంబంధం ఈ సంబంధం ఎక్కైండ్ ఆఫ్ నిత్య సంబంధాలు వీడు ఎక్కడికి వెళ్ళినా Son సన్ ఆఫ్ సోన్ సో అది మాత్రం మారు ఎక్కడికి వెళ్ళినా సన్ ఆఫ్ సోన్ షో అనే చెప్తారు హీ డజంట్ టు ఫీల్ ఈవెన్ అదర్వైజ్ ఐఎం నాట్ ది సన్ ఆఫ్ సోన్ సో అని అనుకుంటాడా అనుకోండి తండ్రితో యుద్ధం I am the Son of ఆఫ్ సోన్ షోనే So, something similar to that, దాట్ ఈశ్వరునితో మనం శ్లోకం చదువుతాం త్వమేవ మాతా చెతాత్వమే సాధారణంగా జనం ఏం చేస్తారంటే పారాయణ అని ఒక స్కీము ఉంటుంది మంచి పంజీవన్నీ పారాయణ చేసి దినిపేస్తుంది పారాయణని మీరు ఎప్పుడైతే అన్నారో ఓం అని మొదలు పెట్టడం పారాయణ చేసేయటం శ్రీకృష్ణార్పణం వస్తుంది ఇంకా దాంతో మనకి సంబంధం లేదు మంచి పంజీవన్నీ పారాయణలో పెట్టేస్తారు భగవద్గీత కూడా పారాయణలో మీరు పెట్టేశారంటే ఇంకా ఆ భగవద్గీతకి మీకు పెర్మనెంట్ బ్రేక్ వచ్చేస్తుంది ఇంకా ఎందుకంటే పారాయణ చేసేస్తారు ఇంకెక్కడితో అవసరం Very amazing way people, amazing way to escape. <laughs> anyway, that's uh, why, Ishwara Nityasamvandhamo. Anyway, I just want to say, So, I am the son of the son, so, I have to say, That means, I doubted that. I am the son of the son, so, I, I am the son of somebody else, so, I am the son of the son, so, so, so, so. i am i am may not be son of nobody anukunta da anukodu he, he formally uh, understands i am the son of soul so serga del gaira nenu eeshwarunu toote nitya sambandham dan nitya sambandhananke vela viga drushtantam cheptha nenu eeshwarunithoote nitya sambandham galavaadanu o saru o chinna thollanna nadiyano emmanu vetare chouthunaru second class b సో అన్ సో స్కూల్ అని చెప్పింది అంటే నిత్య సంబంధం అంటే ఆ క్లాసు ఆ బి సెక్షన్ ఫలానా స్కూలు ఎంత సంబంధం పెట్టుకుందో చూడండి కొద్దిసేపు ఉంటున్నాయి తర్వాత పోతున్నాయి అటువంటి సంబంధం ఈశ్వరుని పెట్టుకోవాలి యు ఫీల్ ఇట్ ఇన్స్టింగ్లీ దాట్ ఐఎమ్ కనెక్టెడ్ టు ఈశ్వర ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు దిశ్వర్ మనం సాధారణంగా సంసార్లో ఎలా ఉంటారంటే దే ఫీల్ ఎ కనెక్షన్ విత్ ది వరల్డ్ బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు డిస్కవర్ దట్ కనెక్షన్ విత్ ఈశ్వర్ మనం సాధన యొక్క తాత్పర్యం ఏంటంటే కనెక్షన్ విత్ ది వరల్డ్ ఇస్ ఫాల్స్ అంట్లో సత్యం లేదండి ఈశ్వరునితోటి మనకు అఖండ నిత్య సంబంధము ఈ సత్యాన్ని దర్శించుతే భక్తి అనబణు రేపు కంటే ఓం పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమెవశిష్యం శాంతి